కీర్తన మూడు వందల ముప్పై రెండు తల పోత చిత్తమునం చరిగానక బుద్ధి కలగె కావవో మం కర్మమా పాపజాతమేనితోడం బిడ్డపాటే చాలదా ఆపదలకేళలో నాయనిప్పుడు దీపమైన హరి భక్తిం తెలిసి ఇంతటవైన కాపాడి పరమేవో కర్మమా చెపరాని సుఖములు చెప్పి చెప్పి కని కని చెప్పుగా లోకమున చాటి చాటి చెప్పరపులం పిపుదీరైతి తప్పుకొని కావగదో కర్మమా వేడుకలియు శ్రీవేంకటాద్రిరాయడే కూడిన మా దైవమని కొనియాడి ఎడసూచినను పుణ్యమెక్కుడాయనని నమ్మి కాడలెల్లాన్ బాసిటి మి కర్మమా